పాడేము నేము పరమాత్మ నిన్నును వేడుక ముప్పది రెండు వేళల రాగాలను తనువే ఓ తలయే దండే కాయ ఘనమైన ఊర్పులు రెండు కట్టిన తాళ్ళు మనసే నీ బద్దితాడు మరి గుణాలే జీవాణి పుట్టుగే మూలమైన కరడి పాపపుణ్యాలిరు వంక పైడి వెండియనుసులు పైపై గుత్తికే మేటిపై చనిగే కోపుల నాలికెలోన గుచ్చి కట్టి నట్టి తాడు సూపరాని సంసారమే సూత్రపు గణికే జీవునకి నిదండె నేసినవాడవు నీవు వావాతి మాటలే నీపై పదాలు ఇవి మాకు నిహపరాలిచ్చితివి మెచ్చితివి చేకొన్న దాతవు